ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతి పురాణామాలయం కరుణాయం నమాగవత్పాదంకరంశంకరం తోగ్య నిశ్చిత్మన్యవస్థంతోన నయనం పశ్యం తేత ఈ ఆత్మన్యవస్థితం అనేది ఒక వేదాంతము యొక్క గొప్ప ప్రిన్సిపల్ గొప్ప ప్రపోజేషన్ మీరు దాన్ని బాగా అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరేమనుకుంటారు బయట ఏదో ఉందనుకుంటారు బయట ఉందనేటువంటి భావన తక్కువ భావన బయట ఏది ఉందో అదంతా కూడా లోపల ఉంటుంది లోపల ఏది ఉందో అది బయట ఉంటుంది లోపల బయట అనేదానికి బౌండరీ ఏమిటి లోపల బయట బౌండరీ ఏమిటి అంటే దేహము బౌండరీ అని చెప్పాలి దేహమే బౌండరీ దేహం లోపల స్కిన్ ఈ బాడీ లైన్ అంటారు బాడీ లైన్ అంటే ది అవుటర్ పెరిమీటర్ ఆఫ్ ది బౌండీ దాన్ని బౌండరీగా తీసుకుని దాని లోపల ఉన్నది లోపల ఉన్నట్టు దాని బయట ఉన్నది బయట ఉన్నట్టు ఆ మనం ఒక ఒక బౌండరీ పెట్టుకున్నాము ఇది చాలా ప్రొఫెషనల్ నాట్ వెరీ వ్యాలిడ్ బౌండరీ అన్న దాంట్లో కొంత అజ్ఞానం కూడా ఉంటుంది దేహము నేను అనే అజ్ఞానం లేకుండా మీకు బౌండరీ నిర్ధారితం అవ్వదు దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి But you have to understand, whatever is outside is inside. Whatever is inside is outside. If you do soundariyam all the time. Soundariyam all the time. Satyam shivam sundaram anayam atapuram ediganita. Soundariyam. Beauty. Beauty is of two kinds. Physical beauty and the aesthetic beauty. ఫిజికల్ బ్యూటీ అండ్ దే అదర్ బ్యూటీ ఎస్ థటిక్ ఆర్ వాట్ ఎవర్ రి పార్ట్ ఫిజికల్ బ్యూటీ అండ్ దే అదర్ బ్యూటీ ఈ ఫిజికల్ బ్యూటీ అనేది మేబీ ఇట్ ఈస్ అవుట్ సైడ్ మేబీ అది కూడా హైలీ సబ్జెక్టివ్ ఫిజికల్లీ ఏది బ్యూటిఫుల్ అని ఒకడు అనుకుంటాడో ఇంకొకటి దాన్ని అడ్జీవ్ అనుకునే అవకాశం కూడా ఉన్నది హైలీ సబ్జెక్టివ్ సో కాబట్టి ఫిజికల్ బ్యూటీ అనేది ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బయట ఉంది అని అంగీకరించిన మీకు ఆత్మ సౌందర్యము అంటే యథార్థమైన సౌందర్యము అది బయట ఉండదు లోపలే ఉంటుంది ఇప్పుడు గులాబీ ఉందనుకోండి అది ఫిజికలీ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇన్ ద సెన్స్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ బట్ గులాబీ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలి అంటే దాన్ని ఎంజాయ్ చేయాలంటే వాడి హృదయంలో ఒక చక్కని సౌందర్యం ఉండి ఉండాలి హృదయంలో సౌందర్యము లేనివాడు గులాబీని ఎంజాయ్ చేయడం ఇక్కడ చేయలేదు కాబట్టి బ్యూటీ సౌందర్యము అనేది మన లోపల ఉంటుంది బయట ఉండేది కాదండి లోపల ప్రేమ ప్రేమ అనేది లోపల ఉంటుంది బయట కాదు అలాగే ఆనందము సుఖము లేక ఆనందము అనేది లోపల ఉంటుంది తప్ప బయట ఉండేది కాదు అయితే ఆనందం ఫిజికల్ ఫిజికల్ సెన్స్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఫిజికల్గా ఇంద్రియములకు తృప్తి ఇన్ దెన్స్ దాని కొంత బయట ఉంటుంది ఉదాహరణకు ఫుడ్ ఉందనిపండి ఫుడ్ అంటే క్యాలరీస్ క్యాలరీస్ బయట ఉంటాయి వాటిని తీసుకొచ్చి నాలుగు మీద పెట్టుకుంటే You have a sense of satisfaction and happiness. Within. In that sense, there is an injury of three things. You should put all of the elements in time. the body. The actual filling of this space is an element. If you put all of the space in the body, a space to fill about it, fill it, like you feel good about it. In that sense, it is physical. ఈ బేరియాటిక్ సర్జరీ అనేది లౌల్లో ఉన్న వాళ్ళు సర్జరీ చేయిస్తారు చూడండి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ పొట్ట ఎంత పొట్ట ఉంటుంది కదా లోపల స్టమక్ దాని ఒక సెక్షన్ కోసి అవసరం పారేస్తుంది కోసి కుట్టేస్తారు దాంతో స్టమక్ వాల్యూమ్ని థర్టీ పర్సెంట్కి తగ్గింపేస్తారు సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ కట్ చేసేసి థర్టీ పర్సెంట్ సో ఇది వాల్యూమ్ డెరీజ్ ద వాల్యూమ్ పది And therefore there is a filling coefficient. And a level to me to fill the Jai Galu Kutaku. A filling and a the, a feeling is not. That means physical guy experiments chasing, he goes on to this side. He said, he is not going to be a balloon, he is going to be a balloon, he is going to be a balloon, and the balloon is going to be a balloon, and the balloon is going to be impaired, and the condo. Then he is going to be a balloon, and he is going to be a balloon. Then he feels his face happy. You feel uh, satiated, you feel like that. కాబట్టి స్టమక్లో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి ఒకటి ద ఫిల్లింగ్ పాయింట్స్ రెండు ది క్రేమింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ ఎక్సెట్రా ఉంటుంది ఈ రెండు ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి కూడా ఫిజికల్గా మీరు తీసుకోవచ్చు సో ఈ విధంగా ఫిజికల్ సాటిస్ఫా అసోసియేషన్ అంటే ఇంద్రియ తృప్తి అనేది ఒకటి ఉంటుంది బట్ రియల్ రియల్ సంతోషము ఆనందము అనేది స్వరూపంలో ఉంటాయి తప్ప బయట ఉండేవి కాదు కాబట్టి ఆనందము సౌందర్యము తర్వాత శాంతి శాంతి కూడా మీరు ఫిజికల్గా శాంతిని మీరు డిఫైన్ చేసి లైక్ మీరు ఎవరిలో మాట్లాడకుండా ఫిన్ ట్రాక్ సైలెన్స్ మెయింటైన్ చేశారనుకోండి ఇప్పుడు పాఠం చాలా జాగ్రత్తగా చక్కగా చెప్పుకోగలుగుతాం దాన్ని శాంతి పీస్ అని మనం చెప్పవచ్చు But there is a space inside you which is more valuable than the physical space, a shanti. You saw it is shanti, anandamu, saundanyamu. It was when we put on, bhaita only will come with you, the local of time. So, if you want to be a yuruka, satanyamu, bhaita, local of time, local of time. సకల జగత్తు బాగందే భాషిస్తూ ఉంటాడు తర్వాత సో ఇన్ని లోపలు ఉండగా దేవుడు ఒక్కడు బయట ఉంటాడా దేవుడంటే ఏమిటి దేవుడంటే ఏమిటి ఆనందము శాంతి సౌందర్యము ఎరుక వాటికంటే భిన్నంగా ఉంటాడా దేవుడు అవ్య స్వరూపముగా కలిగి ఉంటాడా దేవుడంటే ఏమిటనుకుంటున్నాడు సత్యం జ్ఞానం ఇది దేవుడంటే సత్యం శివం సుందరం ఇది దేవుడు అంటే సో ఆనంద ఆనందో బ్రహ్మ ఇది దేవుడు అంటే సో మీరు దేవునికి ఒక ఫిజికల్ షేప్ ఒకటి ఇంపోజ్ చేసి ఫిక్స్ చేసి అది సింబల్ అది కేవలము సింబల్ మాత్రమే ఇట్ ఈజ్ నాట్ ది సత్యం ఇట్ ఓన్లీ సింబల్స్ అప్ ది సత్యం సత్యానికి సింబల్ అది అనే అనే సత్యం అనే సత్యాన్ని విస్మరించి సింబల్కి సింబలైజ్డ్కి ఉండేటువంటి భేదములు ఆ తేడాను తెలుసుకోకుండా కేవలం ఆ సింబల్ను తీసుకున్న ఇమేజ్తో ఆ సింబల్కి ఫోటోలు తీసి పెట్టుకుంటూ ఈ రకంగా నామరూప బుద్ధితో ఉండడం అనేది అది తెలివితే అట్లా అనిపించుకోవచ్చు ఏదో ఆరంభంలో చిన్నపిల్లలు పూజాది మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఫోటోలు ఏదో వాళ్ళు పూజ చేసుకుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ వనవాసీలని గిరిజనులని చదువు అది లేకుండా మామూలుగా అనాగరికంగా ఉన్నవాళ్ళు యాభై మంది వచ్చారని చెప్పండి వాళ్ళందరికీ హనుమంతుడి విగ్రహాలు ఇస్తే వాళ్ళు పూజ చేసుకుంటారు ఎందుకంటే మీరు హనుమంతుడి విగ్రహం కూడా వాళ్ళకి ఇవ్వకపోతే క్రిస్టియన్ విషయం చూసేసి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారని ఒక తిరక్ ఉంటుంది ఆ తరచకు కారణంగా వాళ్ళ నేను గురించి వాళ్ళకి హనుమంతుడి బొమ్మ నుంచి కుంకుమ పొట్లాలు కూడా ఇస్తే నాయన ఇది పూజ చేసుకోండి రా అంటే వాళ్ళు పూజ చేసుకుంటారు ఆ లెవెల్లో ఒక విగ్రహం అనేది ఉపయోగపడుతుంది తప్ప ఇట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ విగ్రహం అనేది బిగినింగే కానీ అది ఆది ఆరంభమే కానీ అంతము కాదు అంతం ఎలా ఉంటుంది ఆత్మని వ్యవస్థం మన స్వరూపం ఉండే ఐశ్వర్య ఉంటాడు అని మహాత్ములు తెలుసుకుంటూ ఉంటారు ఎవరైతే అచేత సహా ఆలోచన లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పరమాత్మను తమ స్వరూపమునందు తమ హృదయం దర్శించుట వాళ్లకు చేత కాదు వాళ్ళ వల్ల అవదరు దేకెనా చూడాలి ఎందుకంటే అకృతాత్మహ వాళ్ళు శాస్త్రాన్ని శాస్త్రమనే ప్రమాణాన్ని శ్రవణం చేస్తే మననము యుక్తియుక్తముగా తత్వాన్ని అధ్యయనము చేసి మననము చేసి నిర్ధ్యాసనం తోటి దాన్ని సాక్షాత్కరించుకుంటా అనేటువంటి ఈ తర్ఫీజ్ ఏదైతే దేహము ఇంద్రియములు బుద్ధి వీటికి ఒక తర్ఫీజ్ ఇవ్వాల్సి సో అది ఆ పని వాళ్ళు చెయ్యలేదు మీకు ఒక రహస్యం చెప్తాను మీరు ఆలోచించండి మనము జీవితాన్ని ఏం చేస్తామంటే ఫ్రాగ్మెంట్ చేసి ఆలోచిస్తాం ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ అంట అంటే మొక్కల మొక్కలకి విడదీసి ఆలోచిస్తాం లైక్ వాట్ దేహము మనస్సు ఆత్మ అని మూడింటిని విడదీసి దేహము అంటే ఫిజికల్ ఎక్కడైనా మీకు ఫిజికల్ ఇల్హెల్త్ ఉంటే ఏం చేయాలి ఫిజీషియన్ ఇంటికి పరిగెత్తాలి తర్వాత మనస్సు సైకలాజికల్గా సపోజ్ యూఆర్ నాట్ వెల్ మీ మనస్సు బాగుండదనుకోండి అప్పుడేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే వెస్ట్రన్ సొసైటీస్లో అయితే సైకియాట్రిస్ట్ డిగ్రీని పరిగెత్తకపోతారు మనస్సు బాగులేకపోతే సైకాయాట్రిస్ట్ డిగ్రీకి పోతారు ఇండియాలో అయితే దేవాలయాలు తీర్థయాత్రలు క్షేత్రములు ఆశ్రమములు మహాత్ములు ఇలాంటి చోట పరిగెత్తుతూ ఉంటారు ఇక్కడ సైకియాట్రీ అనేది వీళ్ళు ఎగారు ఇండియన్ సొసైటీలో కొద్దిగా పాపులర్ కాదు ఈ మధ్యనే కొద్ది అది సైన్స్ సో కాబట్టి మొత్తానికి సైకలాజికల్ హెల్త్ అనేదాన్ని ఇంకో ఇంకో రకంగా డీల్ చేస్తారు ఇంకొకటి మిగులుతుంది స్పిరిచువల్ డైమెన్షన్ అని ఒకటి ఉంటుంది ఆత్మ దాని గురించి ఏం చేస్తారు ఎవరు గురువును వాళ్ళతో పట్టుకుని ఈ గురువులు ఈ గురువు సరైనవాడైతే పర్వాలేదు గురువు సరైనవాడైతే భగవద్గీత ఉపనిషత్వం మొదలైన తత్వాన్ని బోధించి గురువు అయినట్లయితే మనం పుణ్యాత్ముల కింద లెక్క మనం మంచి మార్గంలో పడ్డాము తంటే బోర్లు ముక్తంలో పడ్డాడని ఓసారి కలుగుతుంది అలా అయింది చాలా సంతోషం కానీ కొంతమందికి గురువులు ఎలాంటి గురువులు దొరుకుతారు దే దే ప్రెసెంట్ తమ సూపర్ స్ప్రిషన్ సూపర్ సిషన్ అంటే ఎలా సేవ చేస్తూ ఉండు ఒక ఒక పవిత్రమైన రోజున నేను నా చిటికినతోటో బొటకలతోటో నేను ఇక్కడ ఇలా ఒక కరెంటు అలా దడదడద పాతం అంటే చిన్న పడ్డాం శక్తి పాతము అంటే పడ్డాం ఆ శక్తి దడదడద ప్రవహించేసి నాలో నుంచి నీళ్ళు ప్రవేశించేసి హఠాత్తుగా మీకు ఆత్మసాక్షాత్కారం ఈశ్వర సాక్షాత్కారం అయిపోతుంది అని చెప్తాడు అని చెప్పి ఆ విధంగా పదిసార్లు చెప్తాడు అలా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే సైకలాజికల్లీ వలనరబుల్గా ఉంటాడు పీపుల్ emotionally vulnerable. People are gullible, gullible. Credulous, and you love at least not. You are not the only thing you are saying, you are not the only thing you are saying, but the last thing is, I am a man, I am a man, I am a man, I am a man, I am a man, I am a man, I am a man, మేము ఆలోచించడం మానేసి నేను శరణం గేడిగాము మీకు హామీ ఇస్తున్నాము అని శరణాగతి అంటే అర్థమైందంటే ఆలోచించడం మానేసేయటమే శరణాగతి ఆలోచించడం మానేసి మీరు రెండు మూడు ఐదు అంటే కూడా దానికి కూడా మేము తలకాయ ఊపేస్తాము అదేదో భగవంతుడి మిరక్కి లేదో అవి ఉంటుంది మామూలుగా మానవులకి మూర్ఖ మానవులకి రెండు మూడు ఆరైతే అవ్వచ్చు కానీ భగవంతుని యొక్క ఒక మహాశక్తి కారణంగా రెండు మూడు అయ్యైనా అవ్వచ్చు అలాంటి మా గురువు గారికి రెండు మూడు ఆ రెండు మూడు ఆరికి రక్షాపులంకవుతుంది రెండు మూడు ఆరు గురువు గారు కూడా రెండు మూడు ఆరంటే అది ఇంకా గురువు గారేంటి రక్షాపులరు ఆరేయని గురువుగారు ఆరేయంటే కాబట్టి గురువు గారు ఐదంటే అది సంస్థ మెరుపు ఆ లెవెల్కి ఆ లెవెల్కి అజ్ఞానంలో ఉండి వాళ్ళు అలా ఉంటారు ఇమోషనల్గా చాలా వలనబుల్గా ఉంటారు అప్పుడు ఆ గురువు గారు వచ్చి మీరు అలా సేవ చేసుకోవాలండి మీకు ఒకనాడు శక్తిపాతం అవుతుంది లేకపోతే గురువు మీకు కళలో కనుక ఏదో బోధిస్తాడు మీకు అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని కోరికలన్నీ తీసుకోవాలి మీ పిల్లలందరికీ పరీక్షలు పాస్ అయిపోతారు ఇలాంటివి ఏవో చెప్తాను ఏదో వేదాంతము ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మన ఎంసెట్ మన పిల్లలు ఎంసెట్ పాస్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ అనే లెవెల్లో చెప్తా చెప్తే దానికి దే గెట్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ఆల్ దాట్ they are just waiting for such vision and so when you are waiting for the vision you will get that vision that is the law mere oka oka vachyam i mean i am telling you you understand that i am asking you effort one to identify foreign object identified foreign object and also ఇతర లోకాల నుంచే ఓ చక్రాల్లో తిరుగుతుంటే ఓ వస్తాయి ఆకాశంలో దాన్ని యూఎఫ్ఓ అంటారు రెండు వేలు ఉన్నారా యూఎస్ఓ ఉంటారు లా ఏంటంటే యుఎఫ్ఓ ఈజ్ ఫౌండ్ బై డోజ్ హు ఆర్ సెట్టింగ్ ఫర్ యుఎఫ్ఓ ఎవరైతే యుఎస్ఓని అన్వేషిస్తూ వాళ్ళకి మాత్రమే యుఎఫ్ఓ కనబడుతుంది మీకు నాకు కనబడదు ఎందుకంటే మనం యూఎఫ్ఓ అన్వేషించట్లేదు కదా సరిగ్గా అదే విధంగా ఆ ఎవళ్ళైతే ఆ విషన్ కోసం అంటే దేవుడు కళలో కనపడాలి అని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ దేవుడు కళలో కనపడతాడు ఏ దేవుడు ఏ దేవుడు డిపెండ్స్ మీరు సాయిబాబా భక్తుడు అనుకోండి సాయిబాబాయే కళ కనపడతాను మీరు ఏ భక్తులైతే అదే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది It is all a game of the mind. It is all a game played by the ignorant, gullible, credulous, emotional mind. If you are not a good person, you are not a good person. You are not a good person. So, you are not a good person. That's it. What does that mean? దేవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్ వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పాను దేహము మనస్సు ఆత్మ మూడు లెవెల్స్ మీరు అలాగా ఫ్రాగ్మెంటెడ్గా ఆలోచించకూడదు మీరు మీరు థింక్ అబౌతే మీకు దేహారోగ్యం చాలా ముఖ్యం కదా దేహారోగ్యం బాగుండాలంటే మీ మానసికమైన ఆరోగ్యం బాగుండాలి ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ పనికి రాదు ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఉండాలి మీ మానసికమైన ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు భగవద్గీత మొదలైనటువంటి అధ్యాత్మ గ్రంథాలని చదివి ఆత్మస్వరూపాన్ని గురించి కొంత సమాచారం కొంత ఇంటిమేషన్ మీకు ఉండాలి ఎప్పుడైతే ఆత్మ నిత్యము మనస్సు చంచలము ఆత్మసాక్షి మనస్సు సాక్ష్యము ఆత్మసుఖ దుఃఖములకు ధర్మాధర్మములకు అతీతమైనది మనస్సులో సుఖ దుఃఖములు ఇత్యా ద్వంద్వములన్నీ మనస్సులో ఉంటాయి అని ఈ వివేకము మీకు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అప్పుడు మీరు ద స్పిరిచువల్ డైమెన్షన్లని మీరు సెక్యూర్ చేసినారు కాబట్టి దాన్ని టేక్ కేర్ చేసినారు కాబట్టి మీ మనస్సు శాంతముగా ఉంటుంది మీ దేహం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది దట్ ఈజ్ ఇంటెగ్రేటెడ్ అప్రోచ్ కాబట్టి మీరు భగవద్గీతను అధ్యయనం చేయాలి దాన్ని ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తద్వారా మీ మనస్సు రాగద్వేషముల నుండి బయటపడి శాంతముగా ప్రేమగా ప్రేమతో నుండి ఉండాలి తద్వారా మీ దేహము కూడా ఇంద్రియ జ్యయం మీకు సహజమవుతుంది దేహము ఆరోగ్యంగా ఉంటుంది మోరర్లెస్ ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం అనారోగ్యం దేహానికి చేసింది అనుకోండి ఏదో మందు కోపం వేసుకుంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ టు లైఫ్ ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు ఎప్పుడైతే సరిశీలు ఇస్తారో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మీరు ఆ విధమైన తర్ఫీలు ఇవ్వలేదనుకోండి అజ్ఞానం చేత అచేత సహా అకృత బుద్ధి అకృతాత్మాన అటువంటి వారు ఆత్మస్వరూపాన్ని ఆ సత్యతత్వాన్ని తెలియజాలరు తెలియకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఈ మిథ్యా ప్రపంచంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు అజ్ఞాన ప్రపంచంలో పడి రాపోతూ ఉంటారు ఏమంటారో చూద్దాము తపస్సు తపస్సు గురించి చెప్పాను తపస్సు గురించి నేను విస్తారంగా చెప్పాను ఎందుకు చెప్పానంటే తపస్సు అనగానే జనువులకు వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటిల్లో కొంతవరకు కొంత వాస్తవికత ఉండవచ్చు ఎప్పుడైనా మీరు ఏకాదశి ఉపవాసం చేశారనుకోండి అది తపస్సుకునే వస్తుంది సపోజ్ మీకు మెటాబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంది మెటబాలిజమ్స్ ఉండేటువంటి ఇష్యూస్ ఉండి మీకు డాక్టర్ ఏమని చెప్తాడు తక్కువ ఆహారాన్ని పీరియాడికల్గా తినండి అది అవసరము నేను అలా తినకుండా ఏకాదశి తిండి మానేసి నిర్జలం చెప్పి తిండి పూర్తిగా మానేసి జ్వాదశి రెండు రెండు రోజుల భోజనం అంతా కూడా తెల్లవారుసంగా లేచేసి జ్వాదశి పాలన ఉన్నాం దానికి ముహూర్తం ఉన్నాం సూర్యోదయం కాకముందే తినేయాలనో లేకపోతే సూర్యోదయం అవుతూ తినేయాలనో దానికి ఎవరు సో అప్పుడు ఈ చక్కెర పొంగలి కట్టె పొంగలి పొంగలి అన్నీ తయారు చేసేసుకుని నెయ్యి అది గట్టిగా వేసేసుకుని ఏకాదశి నాడు తినలేదు డబుల్ కోట కుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మెటబాలిస్టిల్గా ఏకాదశి నాడు తిండి లేకపోవడం చేత మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇన్సులిన్ అది జనరేట్ అవుతాయి వాటికి పను ఉండదు దే టు డైజెస్ట్ ద్వాదశి నాడు అవి డైజెస్టివ్ చేయలేదంటే ఫుడ్ బాడీలో ప్రవేశిస్తుంది సో దిగ్ ఓవర్ వ్యాల్యూ ఉండదు నేను ఊహించి చెప్తున్నా డాక్టర్ గారు వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉండేటువంటి వివరములు వారే చెప్పగలుగుతారు కాబట్టి ఈ విధంగా మెటబాలిక్ సిస్టమ్స్ మీద రకరకాల అటాక్ చేసినట్టు అవుతుంది అలా ఉండకూడదు తపస్సు పేరుతో మీరు ధాతువైషమ్యం వచ్చేటువంటి విధంగా ప్రవర్తిలకు కూడా తపస్సు పేరుతో అలా చేయకూడదు తపస్సు పేరుతో పీపుల్ హల్త్ దాని కాదు ఇలాంటివి ఉంటాయి తపస్సు దేనికోసం ఉద్దేశించబడినది ఇంద్రియములు దేహము ఇంద్రియములు మనస్సు దృఢంగా ఉండి ఆత్మ అవలోకన సామర్థ్యమును సంపాదించడం కోసం తపస్సు ఉద్దేశించబడినది కానీ ఆ తపస్సు ఏమవుతుంది అని మీకు ఆత్మస్వరూపం మాట దేవలేదు మిమ్మల్ని అనారోగ్యం కలవారినిగా తయారు చేసిందనుకోండి ఆ తప్ప కౌంటర్ ప్రొడవ్ అయినట్టు అలా ఉండకూడదు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేప్పుడు కూడా వయస్సు వచ్చే ఉన్నది ఎక్సర్సైజ్ చేసేప్పుడు మన దేహము దేహానికి వయస్సు వచ్చిందనే సంగతి మనం గుర్తించాలి మనస్సు యాక్టివ్గా హెల్వ్గా ఉంటుంది కానీ దేహము ఓల్డ్ అవుతూ ఉంటుంది మీరు కనుక ఆ సస్యాన్ని గుర్తించకపోతే మీరు కనుక బండగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే యూ విల్ హర్ట్ ఇవర్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా చేయకూడదు కాబట్టి ఎక్సర్సైజ్ కూడా మోడరేట్గా చేయాల్సి ఉంటుంది తపస్సు చేసిన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ దృష్టాంతంగా పెట్టారు ఇప్పుడు ఉదాహరణకి కొంచెం మజిల్ని దృఢంగా పెట్టుకోవడం మజిల్ మాస్క్ని రిటైన్ చేసుకోవడం కోసం సమ్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి వెయిట్ లిఫ్టింగ్ అని నేను సపోజ్ ఈటో పది కేజీలు ఇటో పది కేజీలు లిఫ్ట్ చేయడంలో ఇలా ఇలా చేస్తాను కొన్ని చేసేయగలుగుతా ఐ విల్ బీ ఏబుల్ టు డూ దాట్ చోరో టెన్ కేజీస్లో చేసేస్తా చేసేస్తే రాత్రి ఇంకా ఈ మజిల్స్ అన్ని కూడా పెయిన్ ప్రారంభమవుతుంది తెల్లవార్లు పెయినే ఉంటుంది ఎందుకంటే దే ఆర్ హర్ట్ ఏదైనా చిన్న ఫైబర్స్ వచ్చిన ఫైబర్స్ కనుక డిస్టర్బ్ అయ్యేనట్లయితే అవి ఆ టెండర్స్ దమ్ అవి తగ్గవు టెన్ అన్స్లో ఫైబర్స్ టూ ఫైబర్స్ కనుక డిస్టర్బ్ అయ్యి క్లియర్ అయ్యేనుకోండి టెన్ ఓ నైన్టీస్ కనుక అలాంటిది ఏదైనా వచ్చిందంటే అది తగ్గడానికి మూడు నుంచి ఆరు మాసాలు ఇది మెట్టి ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏదో పని చేసుకుంటే వచ్చిందంటే ఏదో అనుకున్నాం ప్రారంభం ఇది అదిగా వచ్చింది వీడు కావాలని బరువులు నేను కాబట్టి టెన్ కేజీస్ పెట్టుకోండి త్రీ కేజీస్ త్రీ కేజీస్ అంటే కేజీస్ కాబట్టి ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి ఆరోగ్యాన్ని పరిరక్షించేదిగా ఉండాలి అంతేగాని ఎక్సర్సైజ్ నింజూస్టు హర్ట్ వచ్చేట్లా ఉండకూడదు అలాగే తపస్సు కూడా మన శారీర మానస ఆరోగ్యానికి రక్షణ కలిగించేట్లా ఉండాలి తప్ప తపస్సు పేరుతో ఏవేవో పిచ్చి పనులు చేయటం సరికాదు ఇంత పెద్ద పొట్ట తయారు చేయడం ఘటన తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నేను ఎలా అంగప్రదక్షిణాన్ని కొట్టాడు కాదు కొట్ల అడ్డు వస్తుందండి అడ్డు రావడమే కాదు అలా జరిగితే ఆ మస్జిల్స్ అవి కూడా హర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా బోన్ ఏదైనా హర్ట్ అయిందంటే మీరు లేనిపోని కష్టాలు పడాల్సి ఉంటుంది కాదండి వెంకటేశ్వర స్వామి చుట్టూ అంగ ప్రదక్షిణం చేసి ఇస్తామని అది యంగ్ పీపుల్ చేయాలి మనం ఎక్కడ చేయగలుగుతాం పీపుల్ టు డూ దాట్ అలాంటి తపస్సు ఉందో మేము అయ్యప్పకి నడిచి వెళ్ళిపోయి హౌ కెన్ యూ డూ ఇది సింఫాల్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నడిచి వెళ్ళడం ఎవరికి పెట్టింది ఇవన్నీ యంగ్ పీపుల్స్ చూడడానికి చూసేస్తుంది తర్వాత చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిపేస్తాం యూ డూ దాట్ ప్రొవైడెడ్ సపోజ్ ఈ రోడ్డు మీద మెటాలిక్ ఆబ్జెక్ట్స్ పాటిస్తూ ఉంటారు ఇన్నప మొక్కలు అన్నీ పడేస్తూ ఉంటారు అన్ని రోడ్ల మీద పాటిస్తాం మన దగ్గర ఎవరిథింగ్ ఈ స్ట్రోన్ అంది రోడ్ ఇల్లు తుడిచేసి తీసుకొచ్చే రోడ్డు మీద బాధిస్తారు దాంట్లో మేకులు ఉంటే మేగు రోడ్డు మీద భావిస్తారు ఈ సైకిల్ పంక్చర్లు చేసి వాళ్ళు వాళ్ళు కొన్ని మేకులు వేసి కావాలని మడేస్తారు కాబట్టి ఆ రోడ్డు మీద మీరు మీరు రోడ్డు మీద తిరగకుండా ఇంటి దగ్గర ఉండి ధ్యానం చేసుకుంటానంటే చెప్పులు లేకుండా ఉండొచ్చు రోడ్డు మీద తిరిగేప్పుడు చెప్పులు వేసుకుంటాయి కదా చెప్పులు వేసుకోకుండా తిరగదు అందులో ఇటువంటి ఎండలో మీరు చెప్పులు లేకుండా తిరగదు కాదండి మేము దీక్ష చేస్తున్నామని చెప్పులు లేకుండా తిరుగుతాం మీరు చేసి మీరు సైంటిఫిక్గా ఉండాలి అన్సైంటిఫిక్ భక్తి పేరుతో అన్సైంటిఫిక్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ కాబట్టి తపస్సు అనేది అర్థం ముందు భగవద్గీతలో చెప్పిన మూడు శ్లోకాలు మీరు కండర్స్టాండ్ చేసి పెట్టుకోండి దేవద్విజ గురు ప్రాజ్య పూజనం శారీరం తప ఉచితే మానసం తపహ వాచికం శ్లోకాలు అది తపస్సు ఆ లిమిటీ కొంత తపస్సు అక్కడ డిఫైన్ చేసి పెట్టాడు అవి దాటి మీరు తపస్సు ఆ లిమిట్స్లోనే తపస్సు చేసుకోవాలి ఇంద్రియ జేయము ఒక్కొక్క ఇంద్రియాన్ని పట్టుకుని మీరు జయిస్తూ పోవాలి ఎక్కడ ప్రారంభించాలి ఆ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏ ఇంద్రియం ఫోకస్లోకి వస్తే అక్కడ ప్రారంభం బట్ జితే రసే జితం సర్వం రసనేంద్రియం మీద మీరు ఫోకస్ పెట్టుకోండి స్నాక్స్ వీటితో ఉండడం రుచుల వెంట పరుగు రుచి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం దట్ ఇస్ నాట్ ది పాయింట్ రుచుల వెంట పరుగులు తీయడం ఏదో మనం చక్కటి ఆహారాన్ని భుజించడం కోసమే కుట్టేమో అనే ధోరణిలో ప్రవర్తులుట ఇదంతా కూడా చాలా తప్పు కాబట్టి నేను రసనేంద్రియాన్ని వేయించాలి తర్వాత రూపం అంటే డ్యాన్స్ ప్రోగ్రాములు టీవీలో కూడా ఒక మోతాదు మించి చూడరాదు ఎడ్యుకేటివ్గా ఉండాలి టీవీ చూసే ఉంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండింటి యొక్క మిక్స్ కింద ఉండాలి కానీ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకోకూడదు అలాగే మ్యూజిక్ కూడా అది ఎస్థెటిక్ మనలో ఉండేటువంటి ప్రేమ ఆర్ద్రత వాటిని మేల్కొల్పేదిగా ఉండాలి మ్యూజిక్ సాహిత్యం బాగా ఉండాలి మ్యూజిక్లో సాహిత్యం ఎండా ఉండాలి ఆ సాహిత్యాన్ని హైలైట్ చేసి ఇట్లా ఉండాలి మ్యూజిక్ అంతే కాని సాహిత్యాన్ని వింగ్ చేసి ఊరికే రిదింకే రిదింకు నోట్స్కి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తాం సాహిత్యం ఏమి ఉండదు ఏముండదు సాహిత్యం రిడింగ్ వద్దు నోట్స్ ఉంటాయి ఏమో నాకు తెలుసున్న భాషలో నేను చెప్తున్నాను అలాంటి మ్యూజిక్ ఏమిటవుతుంది చెవులకు విలుటకు ఇంపుగా ఉంటుందే తప్ప మీకు దాంట్లో సాహిత్యం ఇది ఇప్పుడు వాకా వాకా వక్కా వక్కా ఏడు ఒక్క అంటే అర్థమే రెండు విలువై ఒక్క ఒక్క మీరు ఆ పాటని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇటు ఇజ్ ఏ మార్గదర్శ సాంగ్ దాంట్లో చాలా మంచి సాహిత్యం వాళ్ళు అది ఒక్క ఒక్కనే ఫుట్బాల్ పాటను చూస్తారా చాలా మంచి పాట ఆ సాహిత్యాన్ని మీరు పరిశీలించాలి అది ఒక్క ఒక్క అనేది ఆఫ్రికల్ని సరే అయితే ఇట్ మీన్స్ ఏదో జర్నీ అనేది అర్థం ఉంది దానికి కాబట్టి సాహిత్యాన్ని ఎంజాయ్ చేయాలి అదే కానీ ఒక్క ఒక్క ఎంజాయ్ చేయడం కాదు రిడీమల్ నోట్స్ నోట్స్ వాటికి ప్రాముఖ్యం ఇవ్వడం కాదు సాహిత్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే సాహిత్యము అది అట్ల చేస్తుంది హృదయాన్ని కదిలిస్తుంది అలా ఉండాలి మ్యూజిక్ అంతేకాని కేవలం ఎంటర్టైన్మెంట్ రకంగా ఉండకూడదు కేవలం ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు మరి నేను మ్యూజిక్ గురించి నేను కామెంట్ చేయడం ప్రారంభిస్తే కొంచెం నచ్చుబాటు కూడా కాదు ఇప్పుడు వీణ మీద పాట పాడతారు వినమే పాట వాయిస్తారు పాట వాళ్ళకి వాయించే వాళ్ళకి ఆ పాట వచ్చింది వీరి వాళ్ళకు కూడా ఆ పాట వచ్చి ఉండాలి సపోజ్ మీకు ఆ పాట గురించి ఏమీ తెలియదు అనుకోండి ఎందరో మహానుభావులు ఆ వాక్యాలలో ఉన్న ఎందరో మహానుభావులు ఎంత వినయాన్ని సూచిస్తుంది అదేమీ తెలియకుండా వినమే అని అలాగా అలా వహించుకుంటూ పోయారు అనుకోండి అక్కడ ఏమంటుందో తెలియదు కానీ వినడానికి మాత్రం బాగుంది దానివల్ల ఉపయోగం ఉంది ఎంటర్టైన్మెంట్ అయ్యింది తప్ప ఎన్లైటైన్మెంట్ అయింది అలా ఉండకూడదు వేణువు కూడా ఎంటర్టైన్మెంట్ అది పక్క వాద్యం అది పాడాలి ఒకళ్ళు పాడుతుంటే పక్క వాద్యం ఈ పాట పాడేవాళ్ళేమో డిస్మిస్ చేసేసి వాళ్ళు ఎక్కడికో తోలేసి ఈ పక్క వాద్యం వచ్చి ఇది ఎలా ఉందంటే సామంతరాజు చక్రవర్తి స్థానంలో కూర్చున్నట్టున్నాయి లేకపోతే మంత్రి గారు వచ్చి రాజుగారి జైలు పెట్టి తాళం వేసి మంత్రి గారి సింహాసం మీరు కూర్చున్నట్లేదు పక్కవాహిత్యానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్చుకుంటుంది పక్క వాక్యం పక్క నేను అనుకుంటున్నాను మీరు ఆలోచించి సాహిత్యవో దట్ ఈస్ దీప్ థింగ్ ఇన్ మ్యూజిక్ గజల్ మ్యూజిక్లో ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే అదంతా మోస్ట్లీ ఉర్దూ భాషలో ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న సౌందర్యం ఏమిటంటే సాహిత్యమే అక్కడ ప్రధానంగా ఉంటుంది వాడు ఎంత సావకాశంగా పాడతాడంటే ఎంత స్లోగా పాడతాడంటే ఇక నిద్రపో చిన్న పిల్లవాడు కూడా ఆ భాష నేర్చుకుని అది అర్థం చేసుకోగలుగుతాడు అన్నంత శ్లోగా పాడతాడు అంత శ్లోగా పాడతారు గజల్ మ్యూజిక్ ఎవరు నోబడి కానీ మిస్కి సాహిత్యం అప్పుడు అదేం చేస్తుంది మనస్సులో ఒక కదలికను తీసుకొస్తుంది అలాగా ఎన్లైటైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి తప్ప కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూడకూడదు ఆ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్నే మీరు విజ్ఞానంతో వివేకంతో జయించుకుంటూ రావాలి ఉంటే ముండిగా మేము నలభై రోజులు అవి తిండికనం నలభై రోజులు చెప్పులు వేసుకోము నలభై రోజులు సినిమా చూడము మేము అలా పెట్టుకునేవాళ్ళం పరీక్షలు అయ్యే వరకు సినిమా చూడము ఆఖరి పరీక్ష ఎండలో ఉంటాయి పరీక్షలు ఏప్రిల్ నెలలో మార్చి ఏప్రిల్లో ఉండేవి ఏప్రిల్లో ఎండలు గట్టిగా ఉంటాయి ఏప్రిల్ పదకొండో తారీఖు మధ్యాహ్నం రెండు నుంచి దాకా పరీక్ష ఆ రెండు పరీక్షలు ఉండేవి మధ్యాహ్నం మూడు నుంచి ఐదు దాకా పరీక్ష లాస్టేజ్ అది రాసేసి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడం లేదు ఇంటికి రావట్లేదు అని చెప్పేసి తిండి వేసి ఫస్ట్ షో సిక్స్ థర్టీకి ప్రారంభం అవుతుంది అక్కడి పరీక్ష హాల్ దగ్గర నుంచి బస్సు ఎక్కడానికి డబ్బులు లేకపోతే సైకిల్లో ఏదో పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ టికెట్ కొనేసుకొని ఆ ఫస్ట్ షో చూసేటం ఎందుకు మొన్నడు వెళ్ళచ్చు కదా సినిమాకి ఆవేళ ఎందుకు వెళ్ళిపోవాలి విశ్రాంతి తీసుకుని మొన్నడు వెళ్ళొచ్చు కదా అంటే సినిమా చూడటం మానేసి అప్పుడే నాలుగు నెలలు అయింది వ్రతం పట్టు కూర్చున్నాం ఇంక ఇప్పుడు చూసే ఇచ్చు కాబట్టి సినిమా చూసొచ్చే ఎందుకంటే కంఠస్థం వ్యాసాలు అన్ని చేసేసి సిద్ధాంతాలు వ్యాసాలు అన్ని కంఠస్థం చేసేసి వాటిని అక్కడ వామిట్ చేసేసి పరీక్ష హాల్లో సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు అవన్నీ హెడ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు డిస్క్రైబ్ ది క్యారెక్టర్ ఆఫ్ సెర్లా ఫోన్స్ అది కంటస్థం చేయడము అక్కడ రాసేయడం అయిపోయింది ఇప్పుడు షర్ణా కోంస్ వాడు స్వర్గానికి పోయినా నరకానికి పోయినా మాకేవో అభ్యంతర లేదు వాడబట్టుకు శివహారకు వెళ్ళిపోవడమే అలా ఉండి దేవుణ్ణి అలా ఉండడం అది కొంచెం బండస్వాధ్యాయు ఉపయోగపడుతుంది తప్ప ఆలోచన పరుగులకి అలా ఉండదు కాబట్టి వివేకముతో ఇంద్రియములను జయించుత దుశ్చరిత అనుపరతాహ చెడ్డ పనులు చేయడం మానేయగల కదా పెద్దవాళ్ళు వయసు చూపి మనం చెడ్డ పనులు చేయకూడదు ఇప్పుడు కొడుకు పెళ్ళైంది అనుకోండి ఒకవాళ్ళు ఒక తాపడానికి వచ్చింది కొడుకు కోవాళ్ళు ఏదో చివట గోడింటలాగా వాళ్ళు ఏదో వాళ్ళ ఏదో వాళ్ళు బిహేవ్ చేస్తూ పెద్దవాళ్ళలాగా ఉండగా వాళ్ళు ఉండరు కదా కొంచెం ఆలోచనలుగా తిరుగుతూ ఉంటారు సినిమాలని సెకండ్ షోలని చేస్తూ ఉంటారు మనం పెద్దవాళ్ళు వాళ్ళ జీవితంలో వేలు పెట్టి ఎందుకురా ఇప్పుడు సెకండ్ షో ఎందుకు ఎక్కడికి రా బయలుదేరారు అంటే డ్యాట్ వేయర్ గొరెంట్ అవసరం సెకండ్ ఇంజన్ మందులు రావనుకుంటున్నారా ఏమి సంథింగ్ లైక్ డ్యాట్ వై వై నౌ హాయిగా వస్తుంది తొమ్మిది ఎన్నర ఫలించుకు పలుకుని ఎదురుకోవాలి కానీ సెకండ్ ఎందుకు అని కులాలకు మనం సలహా చెప్పడం ఆ భార్యాభర్తల జీవితంలో మనం అడ్డుపడ్డం ఇలాంటి పొరపాట్లు పెద్దవాళ్ళు చేయకూడదు చాలా తప్పు మీకు దుష్చరితం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను తర్వాత అన్నయ్య నేను సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నాను కదా నువ్వు కల్లెటూరులో ఉన్నావు కదా నాన్నగారికి ఇరవై ఐదు ఎకరాలు భూమి ఇచ్చారు నా ఐదు కూడా ముందే చేసి చక్కగా మీరు దానికి రెన్యూరేషన్ అది తీసుకుని నాకు వచ్చిన ఆదాయం నాకు ఇష్టం ఉంది అంటే తప్పకుండా తమ్ముడు అని తీసుకోండి తీసుకుని వీడికి సిక్స్ పొంగకూడదు అనయ్యుడు సిగ్గుపడతాడు అడగడానికి వాడికి అవి ఇవ్వడం అడిగితే కాదు ఇవ్వడం కొన్ని చెప్పను కూడా చెప్పదు మాట్లాడు మాట్లాడు గంభీరంగా కూర్చుంటాడు అన్నయ్య నాకు శిస్థు ఇలా ఈ ఏడాది ఎంత చూడరా తమ్ముడు పంటలో మోసంగా పండే మామూలుగా అయితే వెయ్యి రూపాయలు శిస్థు వచ్చేది కాడికి రెండు వందలు వచ్చేది తీసుకోవడం నోతున్నారు వాళ్ళ దగ్గర పెట్టిపోతుంది అడిగిందమ్మా ఇలాంటి తప్పులు చేయకూడదు దృష్టి తమ్ముడు తమ్ముడి ఆస్తి నేను చూసుకున్నాను అంటే ఒకవేళ నష్టం వచ్చినా కూడా నా సొంత డబ్బులైనా ఇచ్చి తమ్ముడికి ఇచ్చి తమ్ముడిని సంతోషం పెట్టి పంపించాలే తప్ప వాళ్ళు అడక్క ముందే మనకి తప్ప వాడి సొమ్ముని మనం మన జీవులు వేసేసుకుంటూ ఉన్నాం దానికి ఏదో జస్టిఫికేషన్ ఉంటుంది వారికి ఏం ఉద్యోగం చేసుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ ఎండలో కొండలో భూమిని కష్టపడి చేయాల్సింది నేను కానీ కాదు కదా కాబట్టి అంతా వారికి ఇచ్చే ఎక్కర్లేదు అని ఆ విధంగా జస్టిఫికేషన్ చేసుకుంటూ సోదరుల యొక్క ఆస్తిని సోదరి చెల్లెలు ఉందనుకోండి చెల్లెలు ప్రాపర్టీ ఉంటుంది చెల్లెలు అమెరికాలో ఉంటుంది అది వినిపిస్తుంటూ ఉంటాం ఆవిడకి స్త్రీ ధనాన్ని కోడలికి ఒక ఎకరం భూమిచ్చారనుకోండి దాని మీద వచ్చి ఆలయం పని వీడియో వేసుకుంటారు ఇవ్వడు అమ్మాయి ఎలాగమ్మా ఇదో నీ నీకు మీ నాన్న ఇచ్చినటువంటి భూమి మీద ఈ పదివేల రూపాయలు చెయ్యి తీసుకుని ఖర్చు అని ఆ ఇవ్వద్దు ఇవ్వడు ఖర్చు ఎవరో మాట్లాడలేదు అడగడానికి భయం వాళ్ళకి పోతుంది అడిగితే కాదు అంతా అడిగేశాడని మళ్ళీ పైగా వచ్చుకోవాలనుకోవాలి ఇలాంటి అమకతమక వేషాలు వేయకూడదు దుశ్చరికం అనేది మన జీవితం మనం పెద్దవాళ్ళ మీద పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఎంత హుందాగా ఎంత ఉదార స్వభావం కలిగి ఉండాలి అంటే కానీ కుంకి స్వభావము అంటారు కుంకి అంటారు అలాంటి స్వభావం ఉండకూడదు చాలా దంద మనస్సుతో మనం ఉండాలి దృష్టి చేసేటం అలాగే కుండెముళ్ళు చెప్పుక ఘాసి అంటారు అలా చూసుకోవాలి ఘసిప్ అది దాసిపి ఎవరు కూడా నా బట్టి నాకే అనిపించింది ఒకసారి ఏదో ప్రసంగం వస్తే ఒక వ్యక్తి గురించి ప్రసంగం వచ్చింది నేను కూడా ఐ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద టాపిక్ ఇప్పుడు వెంటనే నాకు అనిపించింది ఆ దర్శనం లేడు ఆ దర్శనం యొక్క టాపిక్ వచ్చింది ఈ అదర్ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ యాల్స్ ఈజ్ ఇట్ నీడెడ్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఇఫ్ట్ ఈస్ రిక్వైర్డ్ యు గో ఇట్ బట్ గాస్టిప్ అనేది ఒకటి ఉంటుంది హ్యూమన్ మైండ్లో ఆ లక్షణం ఉంటుంది అదొక వీక్నెస్ మానసిక బలహీనత మనం గాసిప్ చేస్తున్నామా అనే అని నాకు అనిపించింది ఆమె గాస్టిపింగ్ అని అనిపించింది మేబీ మన అంతఃస్కరణ సాక్ష్యం అనుకుంటుంది కదా మేబీ నవ్వుస్తుంది అంటాం లెట్ మీ నాట్ గాస్టిప్ గాసిపింగ్ చేయకూడదు ఒక అమ్మాయిలు అనుకున్నాయి ఎదుట అమ్మాయి వాడితో తిరుగుతుంది మంచి కాలంలో ఇలాంటి దాస్టిక్ చేయకూడదు ఎప్పుడు చూసినా వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ ఉంటుంది లేకపోతే అతను వాడికి కనపడుతూ ఉంటుంది వాడుకుంటుంది రీజన్స్ ఆఫ్ దాట్ ఇట్ ఇజాల్ గాస్టిక్ అమ్మాయి గురించి గాస్టిక్ చేయడం మన ఇండియన్ సొసైటీ చాలా చెప్పుకోవాలి అలా అంతకా అలా ఉండదు ఎదుట అమ్మాయి డ్రెస్సులు కొత్త కొత్త రకాల డ్రెస్సులు వేసుకోండి ఇట్ ఈజ్ గా గాస్టిక్ ఈ మోడర్న్ అలా డ్రస్సులు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకుంటారు మన పూర్వం వాళ్ళు వేసిన డ్రెస్ లాగా వేయాలని రూలు ఏమైనా ఉందా ఏ డ్రెస్ డేర్ వే వై యు యూ అన్ ఇంట్రెస్టెడ్ ఇందా వైషు యూ నోటీస్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు నోటీస్ చేసావు కొంచెం ఇన్ అప్రోపరియేట్గా ఉందనుకోండి డ్రెస్సు యూ కెన్ ఈ నీట్ గా దాస్తి పెడ నేను అమెరికాలో పాఠం చెప్తుంటే ఒక అమ్మాయి నాకు వచ్చింది వచ్చింది అని అండి అమ్మాయి ఇన్ డ్రెస్ అని అడిగింది అంటే నేను చూసి Why well, do you have we you asking me? Eh? At the Yati Namai, from my point of view, I am dressed normally. Normally, I am dressed just now. This is how we dress. This is how I dress. Now, I am attending Vedanta class. You are supposed to be a, a bit strict teacher and all that. I don't want to get some information actually, but I am not sure whether I am appropriately dressed. How do you stand? And I will give you nothing. And then I, get, you know, Shuru, I will give you my opinion, but you should not be hurt by what I said. No, no, I will not be hurt by you. Please guide me. And then, you know, you dress a little more than what you are doing now. Not for my sake. You won't disturb me, but you may likely to disturb other young people who are attending the classes. They will certainly like to look at you while I am teaching. So better, better you dress more than what you are doing now. Okay, I will do that. And so, so, so, so, what shall I do now? Uh, you go to your room and come back. Now no, I will give you a... doesn't matter. Ten minutes really I can understand. Go and come back. After I will be better dressed as a person. I will be open-minded, good-minded, good-minded, I will be dressed as a person. I will be dressed as a person. I will be dressed as a person. I will be dressed as a person. That is called a dress. మనం చుట్నా టూ లేట్ దా ఈ దాసిపింగ్ అన్నది ఇట్ కమ్స్ అండ్ దుష్ చే వీక్నెస్ ఆఫ్ మైండ్ మనం నోటు ఉంచి మాట్లాడేమంటే ఎంత పవిత్రంగా ఉండాల మాట ప్రేమ ధర్మము సత్యము తప్ప ఇంకేదీ ఉండడానికి వీలలేదు దాంట్లో పనులు ఏదైనా చేసేమంటే ఇతరులకు హాని కలిగించే పని చేయవచ్చు సార్ చేయలేకపోవడం ఇతరులకు హాని కలిగించే పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేట్టాడు అనుకోండి వాళ్ళు పని తింటే తిరుగుతాడు తిట్టినా కూడా ఇప్పుడు ఒకడు ఉన్నాడు తాగేసి వచ్చి తిట్టిపోతారు మామూలుగా ఉన్నప్పుడు దండం సారని గట్టిగా దండం పెడతారు మళ్ళీ అర్థంగా దండం పెడతారు తాగినప్పుడు మీద ఉన్నప్పుడు చేసిన పని తప్ప దాంట్లో మనం పెద్ద హత్ అవ్వాల్సిందేం లేదు హీఈ్ బై డ్రింకింగ్ అండ్ డిస్బిహేవింగ్ హీఈ్ హత్ ఇన్ హిమ్సెల్ఫ్ అయ్యో పాప అని అనుకోవాలే తప్ప వాడి మీద దెబ్బలాటకు వెళ్ళకూడదు కాబట్టి ఈ విధంగా దుశ్చరితము అని నేను నాలుగైదు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అంటే ఎటువంటి దుశ్చరితము పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు చేసే దుశ్చరితాలకు నేను దృష్టాంతాన్ని ఇచ్చాను కాబట్టి అటువంటి దుశ్చరితములు చేయకూడదు అలాగే లేడీస్ కూడా యంగ్ కొడుకుకు పెళ్ళయ్యి వచ్చిందనుకోండి అమ్మాయి కోడరు ఓడవటరు మీ నాన్నలాగా మీ అమ్మాయి లాగా అలా అనుకో అలాంటి పరుషమైన మాటలు అనుకోడు సపోజ్ అమ్మాయి మాట వలసీ అత్తయ్య మీకు మీకు నేను తయారు చేసి పెట్టినా అంటే అక్కడ నువ్వు వచ్చే నేను నువ్వు లేనప్పుడు నేను చేసుకోలేదైతే ఇన్నేళ్ళు నువ్వే చేసి నాకు నువ్వు వెళ్ళి పనులు అంటే పాపం అమ్మాయి చెల్లి పచ్చుకొని వెళ్ళిపోతుంది అలాగే చెప్పడం వద్దులేమ్మా నీ ఇది అలవాట్లేదు నేను అలవాటు అయ్యిందండి నాకు అలవాటు నాకు మామూలు ఇది నేను చేసుకుంటాలే మళ్ళీ అడవి అవి చేసేది కానీ లేదో అలా ప్రేమగా చెప్పాలి కానీ నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నాకేమన్నా అలా ఉపకారమా నేను చేసుకోలేదు నేడు అని అలాగా నిష్ఠూరంగా మాట్లాడము అలా చేయకూడదు మనం చేయకూడదు సరే యంగ్ పీపుల్ కూడా దేహ టు బిహేవ్ ప్రాపర్లీ పెద్దలు ఆడాలా వాళ్ళు మంచిగా బిహేవ్ చేయాలి కానీ వాళ్ళు చెయ్యరు ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ఉంటారు వాళ్ళకి చేయదు తెలుసుకోవాలనే జ్ఞానం కూడా ఉండదు వాళ్ళు మనం తెలుసుకోవాలి పెద్దలేడ వినయంగా ఉండాలి అనే జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు మరి బై డిఫాల్ట్ ద మిస్ బిహేవ్ బై డిఫాల్ట్ ఎక్కడైనా గుడ్ బిహేవియర్ ఉంటే అది మన పుణ్యం అంటే బై డిఫాల్ట్ ద మిస్ బిహేవ్ ద టాఫ్ నాన్సెన్స్ ద డూ రాంగ్ థింగ్స్ అండ్ ది డ్రెస్ ఇంప్రోపర్లీ బై డిఫాల్ట్ దే డూ ఆల్ దాట్ మనం మటుకు చాలా ఉదారమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి ఈ దుశ్చరిత అనుపరత అనే మాట శంకరులు కఠోపనిషత్తు నుంచి పట్టుకొచ్చారు అని నేను మీకు మనం చేశాను సో ఆ కఠోపనిషత్ వాక్యంలో ఉన్నాయి నావిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత నాశాంత మానసోవాపి ప్రజ్ఞానే నైన్ ఆత్మీయ అని పదోపనిషత్తులో మంత్రం అంటుంది మీరు ఆత్మస్వరూపాన్ని ఒక ఒరిజినల్ క్రియేటివ్ ఇంటలెక్ట్ తోటి పట్టుకోగలుగుతారు ప్రజ్ఞానైనా అంటే ఒక క్రియేటివ్ ఒరిజినల్ ఇంటలెక్ట్ అంటే మనస్సు శాంతమైన ఫిక్సేషన్స్ ఏరి లేని ఆ సైలెంట్ అండ్ అరీ అండ్ నోయింగ్ వెరీ రిసెప్టివ్ అటువంటి క్రియేటివ్ ఇన్స్టిజివ్ మైండ్కి ప్రజ్ఞానము అంటే నవనవోన్మేషశాలిని బుద్ధి ప్రజ్ఞా అనే డెఫినెషన్ అటువంటి అంతఃకరణంతో మీరు ఆ పరమాత్మను పట్టుకోగలుగుతారు అటువంటి అంతఃకరణను మీకు సిద్ధించాలి అంటే ఇటువంటి కౌంటి బుద్ధులుంటే సిద్ధించదు నావిడతో దుశ్చరిత అని మంత్రం కాబట్టి అదే ఇక్కడ దుశ్చరిత అనుపత తర్వాత అశాంత దర్పాత్మన దర్పము ఆత్మ అంటే అంతఃకరణలో దర్పము ఉందా శాంతించిందా లేదా దర్పము అంటే గర్వము అహంకారము దర్పం దర్పం అనే రకాలు మేము ఉన్నత కులములకు చెందిన వాళ్ళము అదొక దర్పము మేము వేదవేత్తలము దర్పము అలాగే మేము ధనవంతులము మేము టెంపుల్స్ కట్టించగలుగుతాము ఇది వీ కెన్ డూ ఇట్ లేకపోతే యజ్ఞం ఏదైనా చేయాల్సి వచ్చిందనుకుంటున్నారు వీల్ బీ ఏబుల్ టు ఎందుకంటే నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది మామూలుగా మరొకటి యజ్ఞం చేయాలంటే వాడు ఏమో చందాలు మొదలు పెడతారు ఎప్పటికీ చేయలేని ఈ చందాలు మేము అలా చందాలే వేయలేము తక్కువ మనం మొదలు పెట్టి ముహూర్తం డిజిన్ చేసేస్తాము అలాగంటుందా రిచ్ మ్యాన్స్ సెల్ఫ్ ఎన్స్పీడెన్స్ రిచ్ మ్యాన్ అలా ఉంటుంది రిచ్ మ్యాన్ ఆ రిచెస్ట్ ఏం చేస్తాయంటే వాడి థింకింగ్ని డిస్టార్ట్ చేసేస్తుంది అందరికీ అలా వాళ్ళని ఏం లేదు అలా వచ్చింది వెరీ ఛాన్స్ లంట వాడికి ఒక సెల్ఫ్ ఎన్సూరెన్స్ ఉంటుంది ఆ సెల్ఫ్ ఎన్సూరెన్స్ ఏముంటుంది మనకి కావాలంటే మనం వీ కెన్ గెట్ ఇట్ బట్ బిగ్ వీ కెన్ గెట్ ఇట్ దంహం వేరే చెప్తా ఇది వేరే ఆ సందర్భం వేరే